అనుబంధం అరవై నాలుగవ కీర్తనకునై నే పెట్టినాడూను కాలునికి మమ్ము నరిగాపులేకనుచు నేలనే తిప్పేవు నేడును భారమగునీటిలో బవలించి నీవాది నారాయణుడవై తినాడూను పైరుగా నిందరిని ప్రకృతి లోపల తెచ్చి నారుగా బోసిడూను నారేరిడి తండ్రి నందనుని విలువ కరుణారసము నుంచి తివినాడూను చేరికడు మమ్ము రక్షింపనోపక వట్టి నేరముల ఎన్నేవు నేడూను నట్ట నడు మెక్కివినాడూను అట్టముగ బ్రహ్మాండమభిించి జంతువుల నట్టేటముంచి తివినాడూను వట్టిందరి సరయుధరిని మోక్షంబు నట్టుగొట్టితి కొంతనాడూను పొట్ట పొరుగుల తెచ్చి భూతముల మెడగట్టి నిట్టిపిడినే పేవు నేడూను పొలుపుగా మమ్మిట్ల బుట్టించుకొరకునే నభుడవై తినాడూను పలువేలు పులకెల్ల పదవులన్నీయునుసగి నలుగడలను ఉనిచితి విన్నాడూను తలముకొని దానబుల జక్కాడి దేవతల నలకు వలు దీర్చితి వినాడూను తలకి నిందరిగావ శ్రీవేంకటాద్రిపై నెలకొని ఇటు నిలిచితి వినే